కోమని స్నాంలో చేరవచ్చిన కొందాలు సమర్పిస్తున్నా ఈ రోజున నేను మీకు ఈ గ్రంథాన్ని పరిచయం చేయబోతున్నా బైబిల్ అంటే ఏంటి బంధి ఎలా చదవాలి అసలు వాస్తవానికి ఉంది అనే మూడు ప్రధానమైన సంగతులు ఆలోచించబోతున్నా బైబిల్ అనే పదం గ్రీకులో నుండి అప్పు తెచ్చుకున్నారు గ్రంథం అనర్థం ఇంకేమిటి బైబిల్ అంటే గ్రంథం అనర్థం బిబ్లియాస్ అనేమో నుండి బైబిల్ అనే పదం వచ్చింది దానికి గ్రంథం అని అర్థం అయితే ఒక మాట బైబిల్ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో రాయబడిన గ్రంథం బైబిల్లో ఉన్న ప్రతి మాట అంటే ఆది భాషలో తర్జిమాకు గ్యారెంటీ ఇవ్వలేను కానీ ఆది హెబ్రీలో గ్రీకులో ఆది భాషలో రాయబడిన ప్రతి సమాచారము దైవ ప్రేరేపడటం వల్ల జరిగిన కార్యక్రమం పరిశుద్ధాత్వ ప్రేరేపణతో రాయబడింది కానీ బైబిల్లో ప్రతి మాట దేవుని మాట బైబిల్లోని ప్రతి మాట దేవుని మాట బైబిల్ మీరు చదువు మీరు మీరు బైబిల్ని మీరు బైబిల్ని చదివేటప్పుడు మీరు గమనించాల్సిన వద్ద కార్యక్రమం ఇది బైబిల్లో రాయబడిన ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రలేపడం వల్ల రాయబడిన మాటే కానీ బైబిల్లో ఉన్న ప్రతి మాట దేవుని మాట కాదు అంటే వాస్తవంగా ఏం జరిగిందంటే ఏ సంభ్రమం ఎలాగూ జరిగిందో జరిగింది జరిగినట్టు రికార్డ్ చేయబడింది జరిగింది జరిగింద రికార్డ్ చేయటంలో అంటే దాఖలు చేయటంలో సమస్య లేదు కానీ దాఖలు చేసిన సతీ మాట దేవుని మాట కాదు బైబిల్లో సాతాన మాటలు ఉన్నాయి సాతాన మాటలున్నాయి ఆది కాండంలోనే సాతాన మాటలు సాతాన మాటలు గ్రంథం ఆది కాండంలో సాతాన్ మాటలు కూడా ఉన్నాయి ఆది కాండంలో మాట దేవుని మాటలు భిన్నంగా అప్పు అది మాటలు మాట్లాడిన మాటలు దాఖలు చేయబడ్డాయి రెండో అధ్యాయం ఆది కాండం పద్దెనిమిదవ వచ్చిన లో గ్రంథం ఎలాగంది ఆదాముకు ఎలా సెలభించాడు అహో నిర్మాణం చేయబడలా తల్లి ఇంకొకటి తల్లికి నిర్మాణం లేదు మూలపురుషుడు ఒక్కడే జీవించిన రోజులవి ఏదంత వచ్చే వాతావరణం దానిలో పరమాన్ దేవుడి సమాచారం తెలియజేసి రెండో అధ్యాయం పద్దెనిమిదవ వర్షంలో మంచి అయితే మంచి చెడ్డ తెలివి నుంచి వృక్ష ఫలం తినకూడదు నీవు దాన్ని తిన వాటికి తిరుగుతాను నిశ్చయముగా చర్చదు అని చెప్పేసా గ్యారంటీ కానీ మూడో అధ్యానికి వచ్చేటప్పటికి అబ్బాజీ దగ్గరకు వచ్చేసి ఆరు వచ్చినటుండి మీ కండ్లు తెరవబడ్డాయి మంచిషని తెలుసుకుంటారు దేవుని వల్లే ఉంటారు మీరు చావునే చావు దేవుని మాటలకు భిన్నంగా సాతాన్ మాటలు కూడా బైబుల్లో రికార్డ్ చేయబడ్డాయి కాబట్టి దేవుని బైబిల్లో అంటే దేవుని మాటలే ఉన్నాయని కాదు బైబుల్లో సా తన మాటలు కూడా ఉన్నాయి చదువుతా మాటలు మూడో అధ్యాయాలు చాలా రాబడి ఉంది రెండో అధ్యాయం పద్దెనిమిది వర్షం చదివాం కదా దేవుని మాటలుగా చదివాం మూడో అధ్యాయం లఘువాది మాటలు చదువుతాం మూడో అధ్యాయంలో నాలుగో వర్షంలో అందుకు అందరూ చదువు మీరు చావునే చావరు ఓ రెండో అధ్యాయ పద్దెనిమిది వర్షంలో పదిహేడో వర్షం క్షమించింది అయితే మంచి తినకూడదు వాటిని తిన తినమన్నా నిశ్చయమగా చచ్చడం నిశ్చయమగా చచ్చడం అంతేమిటంటే అప్పుడు మీరు చావునే చావరన్నాడు అవకాశం అందువల్ల నిశ్చయమైన చర్చదానికి చావునే చావాలనడానికి ఎంత వ్యత్యాసం ఉందో కాంట్రడిక్షన్ అనమాట ప్రత్యేకించు అందువల్ల బైబుల్లో శాత మాట కూడా ఉన్నాయి బైబిల్లో దేవుని జ్ఞానం ఉంది మానవ జ్ఞానం కూడా దాఖలు చేయబడిన సమాచారం ఉంది బైబిల్లో ఉదాహరణకి యోగ గ్రంథంలో నాలుగో అధ్యాయం ఐదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం పదకొండవ అధ్యాయం పదిహేనో అధ్యాయం ఇరవయో అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఐదవ అధ్యాయం ఈ అధ్యాయులన్నీ మానవ జ్ఞానం అని తెలియజేసే దేవుని దేవుని దేవుని మాటలు కావు ఈ అధ్యాయులన్నీ మానవ జ్ఞానంతో కుది దేవుని జ్ఞానానికి సంబంధించింది కాదు దేవుని అంగీకారం పొందేది కాదు దేవుని అంగీకారం పొందని అనేక అధ్యాయాలు ఉన్నాయి బైబిల్లో అనేక అధ్యాయాలు ఉన్నాయి పరమాన్ దేవుడు నేను అంగీకరించలేదు వాటిని దాన్ని నేను అంగీకరించలేదని చెప్పేసి కాబట్టి దేవుడి అంగీకారం పొందని అనేక మాటలు ఉన్నాయి బయకుల్లో కాబట్టి మీరు జాతి చూడండి యోగ గ్రంథం మీరు చెప్పిన అధ్యాయాన్ని మీ జ్ఞాపకం ఉన్నాయి కదా బయటకు ఉంచుకోండి అంటే గ్రంథం ఎలా రాబడింది అధ్యాయంలో బ్రహ్మం చూడండి ఒకసారి మూడవ వచ్చినలో యోగం పలికిన మాటలు దేవుడు అంగీకరించలేదు జ్ఞానం లేని మాటల చేత ఆలోచనను నిరోధకం చేడవుడు జ్ఞానం లేని మాటల చేత ఆలోచనను నిరకం చే వీడవుడు అలాగే నువ్వు వేకులేని వాడినై నేను ఏమీ అని అడిగాక నా బుద్ధికి మించిన సంగతులు గురించి మాట్లాడుతాను యోగు మాట్లాడిన సంగతులు అనేకమైన తన బుద్ధికి మించిన సంగతి మాట్లాడాడు దేవుని దేవుని ఆలోచన అందులో దేవుని ఆలోచన కోసం కానీ కూడా దందలు దాఖలు చేయబడినాయ ఏడవచ్చిన రాబడి ఉంది నలభై రెండో అధ్యాయం ఏడవచ్చిన గణం తెలియదు హోవా యోగుతో మాట్లాడిన మాటలు పలికిన తర్వాత ఆయన తేమాని ఎదురుపూస్తూ ఇలా ప్రత్యేసాలు వచ్చాను నా సేవకుడు ఏ పలికినట్లు మీరు నన్ను కూర్చి యుక్తమైన పలుకులేదు నా కోపం నిదా ఇద్దరు స్నేహితుల మీద మండుతుంది నువ్వు స్నేహితులు వచ్చి వలసనే మాట్లాడారు యోగు దగ్గర యోగు స్నేహితులు మాట్లాడినా సంగతులు దేవుడు అంగీకరించలేదేమో అంటున్నాడు ఏడో వచ్చిన వరకసాక్షుడు నలభై రెండు అధ్యాయం ఏడవచ్చు యహోవా యోగుతో మాట్లా మాటలు పలికిన తర్వాత ఆయన సేమానీయుడు ఇల్లు పోస్తే ఇలా పరిస్థితి ఇచ్చాను నా షేకుడా ఏగు పలికినట్లు మీరు నన్ను కూర్చి యుక్తమైన పలకలేదు అంటే మీ పలికింది యుక్తమైన కాదన్నమాట పలకలేదు నా కోపము నీ మీదన్న ఇద్దరు స్నేహితుల మీద చిన్నది అతి గుర్తి పెట్టుకో నువ్వు పలికింది పలికింది అంగీకరణ నేను అంగీకరించింది ఆయన ఎక్కడ పలిక చెప్పాను మళ్ళీ చెప్పనా నాలుగో అధ్యాయం ఐదో అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం పదకొండవ అధ్యాయం పదిహేనో అధ్యాయం ఇరవయో అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై అధ్యాయం ఈ అధ్యాయాలు అన్నింటిలో వాళ్ళు పలికారు హలో దేవుడు అంటున్నాడు వాటి అన్నింటిని క్యాన్సిల్ చేశాడు ఇంటికి మట్టు కొట్టేశాడు ఈ నేను అంగీకరించలే కాదనిస్తున్నాడు అంగీకరించలేక బైబిల్లో ఉన్నాయి దేవుని అంగీకారం పొందిని అధ్యాయాలు దేవుని గ్రంథంలో ఉన్నాయి భయపడి ఉన్నాయి కాబట్టి ఏమన్నా దేవుడు గ్రంథాన్ని తీసి మాట్లాడడం మొదలెట్టాడు అనుకో మాట్లాడేవాడు ఎల్లేవాడు అయి ఉంటాడు అందువల్ల ఈ గ్రంథం ఎలా ఉపయోగించాలో తెలియ తెలియాల్సిన అవసరం అండి బైబిల్ తీసి చూడండి అంటే సూచన ఉంది అక్కడ ఎవరు మాట్లాడారు అంగీకారం పొందిన మాటైనా దేవుని అంగీకారం పొందిన మాటలు గ్రంథంలో ఉన్నాయి అందువల్ల గ్రంథం ఏం డిమాండ్ చేస్తుందంటే గ్రంథం చదివేవాడా జాగ్రత్త ఊళ్ళో దగ్గర పెట్టుకొని చదువు అని చెప్పేసి గ్రంథం రెండవ తిమోతి రెండో అధ్యాయం పదిహేను వచ్చిన చదివేవాడికి చదివాడే డిమాండ్ గ్రంథం డిమాండ్ చేసే డిమాండ్ ఇది రెండో అధ్యాయం రెండో తిమోతి పదిహేనవ వచ్చినాలో ఏమన్నాడు అంటే దేవుడు యోగ్యనుగా సిగపడి నక్కర్లేని సత్యవాక్యమును సరిగా విభజించేవాడిగా నిన్ను నీవే దేవుని కనపరచు జాగ్రత్త పడమని చెప్పేశాడు అందువల్ల వైబుల్ ఉంది అని చెప్పి నేను మాటలని ఇష్టం వచ్చిన పలుకులు బలగడానికి అంగీకారం ఉండదు అంగీకారం గ్రంథం చదవడం చాతకాని వాళ్ళు గ్రంథాన్ని అపార్థం చేస్తాడు అపార్థం చేసే ప్రతి వాడు తన స్వనాశానికి అపార్థం చేస్తాడు ఎవరు అపార్ట్మెంట్ చేసే ఒక సమాచారం అపార్ట్మెంట్ చేస్తారు రెండో పేతులు మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన రాబడి రెండో పేత్రులు మూడో అధ్యాయం గ్రంథం చెల్లించిన విశేషమైన సమాచారా వీటిని వీటిని కూర్చి తన పత్రిక కొన్ని సంస్థలు గ్రహించలే కష్టమైనవిద్యా విహీనలను అపార్థం తక్షణ లేఖనములను అపార్థం చేసినట్టు స్వతీయ నాశనం చేయదు బైబుల్ పట్టుకుని నాశనం కావాలా బైబిల్ పట్టుకునేది నాశనం కావటానికా బైబిల్ పట్టుకునేది నాశనం కావటానికి కాకుండా ఉండాలా ఉండాలా బైబుల్ పట్టుకునేది నాశనం కాకుండా ఉండాలి అంటే దాన్ని అపార్థం చేయకూడదు అపార్థం చేయకూడదు దాని సందేశం ఒకటై అంటే ఆ సందేశం మరొక రూపంగా అనే అనే ప్రతివాడు దేని గ్రంథాన్ని అపార్థం చేస్తున్నవాడు ఆ ప్రాధం చేసిన వాడు తన నాశనాన్ని తానే కోరి తెచ్చుకున్నవాడు గ్రంథంలో చెలకటాటం పోదు కాదు కాక అందువల్ల వాస్తవం సమాచారం ఏమంటే గ్రంథం ఎలాంటి ఈ గ్రంథం ఎలాంటి గ్రంథం అంటే ఏం కలిపినా చెడిపోతుంది ఏది చెప్పిందో కలిపినా చెడిపోయే కాబట్టి దానికి ఉన్న స్వభావం అది రెండో కొన్ని రెండవ అధ్యాయం పదిహేడు వచ్చిన రాబడిని చదువుతాం రెండవ కురింతి రెండవ అధ్యాయం పదిహేడు వచ్చని చెప్పే సమాచారం రాబడి ఉంది సో అల్లనవాడవుడు దేవుని వాక్యముడు కలిపితే చెనిపోతుంది అది కాబట్టి కలిపి చెరిపెడు అనేకుల ఉండక నిష్కాపత్యం గలవారు మనం దేవుని వల్ల నిందంతో ఉన్న వారు మా అండి క్రీస్తులను దేవుని వదిలిస్తున్నామని చెప్పాడు దేవుని వాక్యం కలిపితే చెడిపోతుంది చెడిపోయే సభ దేవుని వాక్యాన్ని బైబిల్ ప్రకారం మామూలుగా స్కూల్లో థర్టీ ఫైవ్ పర్సెంట్కి కూడా ఫ్యాస్ చేసే ఫ్యాస్ చే కదా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ అయ్యేవాడు ఉన్నారు డెబ్బై ఐదు పర్సెంట్ అంటే ఫెయిల్ బైబుల్ ప్రకారం డెబ్బై పర్సెంట్ డెబ్బై ఐదు పర్సెంట్ రైట్ అయితే తప్పు చేసిన నువ్వు ఫెయిల్ అయితే అంటారు గ్రంథం అంటుంది కావునంటే మూడు సత్యాలు ఉండి ఒక్క చిన్న డెబ్బై మూడు సత్యాలు అంటే డెబ్బై రైట్ అయితే అది చిన్న ఒక పర్సెంట్ అమ్మాయి ఇరవై ఐదు పర్సెంట్ ఫెయిల్ అయిపోయిన లెక్క అయిపోతుంది జాతీయ గుర్తు పెట్టపాల్సిన అవసరం ఉంది ఎవరిని ఇష్టం వచ్చేది గంధం కాదు ఇదే అసలు గంధం అంటే ఏంటో తెలియని మనుషులు బైబుల్ మా అప్పు మాట్లాడేవాడు మమ్మల్ని చదివేవాడు మాట్లాడేవాడు మాట్లాడద్దు అప్పు అది మూడు సత్యలు చెప్పాడు కళ్ళు చదవబడతాయి మంచిట్లా తెలుస్తాయి మంచిట్లు ఎదురుగులో దేవుని వంటి వాళ్ళు అవుతారు మీరు చావనే సావ ఎన్ని పర్సెంట్ రైట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైట్ ఫస్ట్ ఆఫ్ ఫైవ్ కాబట్టి బైబుల్ సెవెంటీ రైట్ కాదు హండ్రెడ్ రైట్ అయితేనే రైట్ లేకపోతే రైట్ కాదు అందువల్ల గ్రంథాన్ని గ్రంథం ఏం కలిపి చెడిపోతుంది బైబుల్ ఏది కలిపి కలిపిన వాటి అబ్బద్ధికుడు కాబట్టి అసలు ఈ గ్రంథం ఎలాగ చదవలో అది ఏమై ఉన్నదో తెలియపని చేసి చల్ల పరపడతా సామెత్రులకు అంత ముప్పై అధ్యాయం ఆరో వచ్చిన రాబడింది సామెత్రులు ముప్పై ఆరులో ముప్పై అధ్యాయం ఆరో వచ్చినే ఉందంటే ఆయన బాక్యం పేమీ కలిపి చేనేమో ఎవరు అవదు ఇప్పుడు కలిపిన అబద్ధికుడు నీ సొంత ఆలోచన కలపడానికి ఉద్దేశించబడ్డ గ్రంథం కాబట్టి దాంతో నీ ఆలోచన చేర్చొద్దు చేర్చినాను అబద్ధకుడు గ్రంథానికి చేర్చిన వాడు అబద్ధకుడు కలిపినవాడు చెడిపిన వాడు వక్రీకరించిన వాడు నాశనం పాత్రుడు నాశన నాశనం పాత్రుడు గ్రంథాన్ని వక్రీకరించేవాడు నువ్వు నాశనం అవుతావు కలిపేవా అబద్ధి కూడా అవుతావు కలిపితే చెడిపోతుంది అందువలన బైబిల్ అంటే ఏమో తినేసి ఉండే ఎవడంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది బైబుల్ కాదు బైబుల్ కాదు ఏం చేస్తుంటారంటే ఏదో హోచర్ తీసుకునేది ఈ దీని మీద తను దంచేది తన ఆలోచన ఏ జాగ్రత్త నేను ఆశనానికి కూడా మాట్లాడుతున్నావు మీరు ఎవరికి మేలు చేయటం కోసం లేదు నువ్వు నాశనం కావడానికి మాట్లాడుతున్నావు అందుకని జరిగేది అనేకమైన బోధకులు తన నాశనం కొరకు మాకు పాటు చేస్తున్నారు ఎవరికి మేలు చేయటం కోసం కాదు మేలు చేయటానికి కోసం తన నాశనం కొరకు కోరి మీ అందరం ఏదైనా నేను నాశనం అవుతానని చెప్పుకోవడానికి కూడా బాటి చేయటం మళ్ళీ చేశారు నాశనం కాబట్టి గ్రంథం ఏమై అది ఉంది అనేసారి మీకు తెలియకుండా గ్రంథాన్ని హ్యాండిల్ సరైన కార్యక్రమం కాదు వాస్త సమాచారం ఏమంటే నా రాజ్యానికి చట్టం ఉంది మహా అజ్ఞానుడు పండితులైన వారు మధ్య హిందూ దేశ రాజ్యానికి చట్టం రాశారు రాజ్యాంగ చట్టాన్ని వివరించడానికి నువ్వు బాధ్యతలా కావాలా ఎట్లా అంటే లా పట్టుబద్దు పోయి ఉండాలా లా పట్టబద్దు అయితే గానీ రాజ్యాంగ వ్యాఖ్యానించడానికి క్వాలిఫికేషన్ ఉండదు కాబట్టి బాల కౌన్సిల్ లో నువ్వు సభ్యుడి ఉండాలి బాధ ఎట్లా ఉండాలి బాధ ఎట్లా కలిగి ఉంటే కౌన్సిల్ సభ్యుడి అయితే అప్పుడు నువ్వు ఎక్కువ వాళ్ళు చేయించడానికి కేసు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అలాంటిది పరిస్థితి ఒక రాజ్యాంగ చట్టం సరి పరిస్థితి అది కానీ బైబులు రెండు రాజ్యాంగ చట్టాలకు సంబంధించి రెండు రాజ్యాంగ చట్టాలు ఉన్నాయి రెండు రాజ్యానికి సంబంధించి రాజ్యాంగ చట్టాలు ఈ రాజ్యాంగ చట్టాలు వివరించడానికి ఎవడై ఉండాలో ఎప్పుడై ఉండాలో ఎవడంటాడు వివరించే గ్రంథం కాదు అది చట్టం తెలిసినప్పుడు మాత్రమే వివరించగలిగిన కార్యక్రమాలు ఈ మరి మంచి విషయం కొరండి ఏం చేస్తున్నాడు అంటే మాట బైబుల్ ఉన్న మధ్యలో మాట్లాడు కదా పెద్ద ఫ్యాషన్ అని లేకపోతే గుర్తింపు అని ఒక శ్రద్ధ అని మొదలెట్టేసారు కార్యక్రమాలు నాకు ఛాన్స్ ఏంటి ప్రజలనే దేనికి నాశనం అవడానికి ఒక ఛాన్స్ ఏంటి అనమాట నాశనం కొరకే ఛాన్స్వి కావాలా ఇది గ్రంథం రాజ్యాంగ సత్రానికి సంబంధించిన కార్యక్రమం ఈ రాజు మాట మార్చలేండి కాబట్టి ఇలాంటి వ్యాధ్యాన్ని చట్టాన్ని వివరించడానికి మనిషి చాటిపై పోల్పోయి ఇష్టం వచ్చే మట్టానికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది అందువల్ల నేను మీకు మనకు తెలియజేసే మనం ఏంటంటే బైబుల్ దేవన్ గ్రంథం ఈ దేవుని గ్రంథంలో సాతాన మట్టలు ఉన్నాయి సాతాన మట్లు ఎందుకు ఉన్నాయంటే పరమ దేవుడు అబద్ధమాట లేని వాడు ఏ సంగతి ఎలా జరిగిందో జరిగినట్టుగా దాఖలు చేయించి పెట్టాడు కాబట్టి జరిగింది దాంట్లో దిబ్బుబలు చేసింది రాయించరా తనకు అనుకూలమైన మార్చి తీసుకుని రాయించరా భక్తు భక్తులైనా తప్పు చేశాడు తన జీవితంలో జరిగిన చరిత్ర రాసేటప్పుడు తప్పు చేశాడు తప్పు కూడా అలాగే ఉన్నది ఉన్నట్టు రాయించ దేవునికి ఇష్టం కాని కార్యాలు దాంట్లో రాయబడు ఉన్నాయి మానవ జ్ఞానం రాయబడి ఉంది సాతాను మాటలు రాయబడి ఉన్నాయి సొంత ఆలోచన భక్తుల యొక్క సొంత ఆలోచన రాసిన వాళ్ళు ఉన్నారు భక్తులు కూడా మాట్లాడు రాసి రాస్తూ రాస్తూ సొంత పెట్టి అదే మరి తప్పు మళ్ళీ దిద్దుకున్న వాళ్ళు ఉన్నారు గ్రంథంతో కాలం డెబ్బై మూడు చెత్తలు రాబడి గ్రంథం చదివేటప్పుడు జాగ్రత్తగా తెలియపోతే చదవటం చేత కాకపోతే నష్టపోతావు నిత్యత్వం నష్టపోతావు నిత్యత్వ నష్టం డెబ్బై మూడవ క్షేత్రం రాబడు నీకు చెప్పడానికి సమాచారం తెలియజేస్తున్నా డెబ్బై మూడవ క్షేత్రంలో ఏముంది అంటే తన సందేశాన్ని తన ఆలోచనను అపార్థం చేసుకున్న రచయిత ఫస్ అని తానే గుర్తించుతూ రాసిన వాడు నేను ఫర్శు గుర్తించిన సమాచారం ఉంది దీంట్లో డె మూడో కెత్తన పన్నెండు వచ్చి చదువుతాం ఇదిగో ఇచ్చేవారు భక్తిహీనులు నిశ్చింత కలవరే ధనవృత్తి చేసుకుందరు నా హృదయంలో నేను శుద్ధి చేసుకునే వర్ధమే చేతుల కడుపు నిర్మాణం వర్ధమే నాకు బాధ కలుగుతున్నది ఏం చెప్తున్నా సమాచారం భక్తిహీనులు హాయిగా ఉన్నారు సుఖంగా ఉన్నారు ధన వృద్ధి చేసుకుంటున్నారు నిశ్చింతగా ఉన్నారు వాళ్ళు బతి నేను ఆ చేతులు కడుక్కమైంది అనవసరం అనవ చేతులు అనవసరం కట్టుకున్నా చేతులు కట్టుకున్నా హృదయం శుద్ధి చేసుకుంటాం కూడా అర్థమైపోయి ఇంకా నా దినంతా నాకు పల్లకల్ ప్రతివలం నాకు శిక్ష పొందుతుంది కానీ ఇలా నేను ముచ్చటించిన అనుకునే ఏళ్ళ నేను కొమ్మలో వంశము మోసిపించిన వాళ్ళకు దినం అవి నేను దీనిని తెలుసుకు ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశీలి పోయి వారి ఎంత ధ్యానించిన వరకు ఆ సంగతి నాకు అన్యాశకరమగా ఉండను నిశ్చయమని వారి కాలకాలని చోట ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారు పడివేసి ఉన్నావు క్షణమాత్రలోనే వారు పాడిపోదురు మహాభులు వారు కనమట్టుకు నశించదురు మేడుకొని తను కనుక మర్చిపోనట్లు మేలుకోవాలని బ్రదం తిండి తింటు నా హృదయము మచ్చలు పడింది ఇరవై తన కన్క్లూషన్ మాట్లాడుతున్నాడు ఏం చేశాడు అనమాట తన హృదయం మచ్చరు పడింది రచయితే ఈ గ్రంథం రాస్తూ రాస్తూ డెబ్బై రాసిన వాడు తన హృదయం మచ్చలు పడిన నా హృదయం మచ్చలు అందువల్ల నీకు నా హృదయం ఎక్కడ మచ్చలు పడిందో తెలుసుకోకుండా ఇట్లా లేఖను ఉపయోగించేవనుకో అసార్థం చేసిన వాడు అవుతా నేను రాసిన గ్రంథాన్ని చదివిన వాడు అవుతాతి గుర్తుపెట్టుకునే అవసరం ఉంది అసలు నాకు కూడా నీకు అర్థం నేను మీకు ఏం చెప్తున్నాను అంటే రచయితలు కూడా తొట్టి పడిన వారు ఆ రచేటప్పుడు తొట్టి పడిన వారు వారు ఉన్నారు వారిలో ఈ రచ లేఖికుల ప్రత్యేకించి మనం చదువుతున్న ఆశాఫ్ అతను ఒకడు ఆశాఫ్ అని ఒకడు ఆషాఫ్ రమా రమా రమే పన్నెండు కీర్తం రాశాడు కాబట్టి రాసిన వ్యక్తి తన రచనలో తొట్టుపడిన సంగతులు కూడా గ్రంథస్థం చేపడ్డాయి ఆ సంగతి తెలియదు అనుకో గ్రంథం ఈశ్వర్ చదివేశాం అనుకో ఏమంటుంది తను తొట్టి పడిన సంగతి రైతులను మాట్లాడుతూ ప్రారంభించా గ్రంథాన్ని ప్రారంభం చేసిన వాడు అవతా గ్రంథం అపార్థం చేస్తే నీ లాక్ష్ణం కోసం అపార్థం చేసాము అందువల్ల నా మనం ఏంటంటే గ్రంథాన్ని బైబిల్ బైబుల్ చదవాలా చదవాలా ఏదో ఒక నవల పుస్తకం లాగా ఏదో రకమైన పుస్తకాలు కానీ చదవడానికి మూ ఉద్దేశించబడింది కాదు దాని మానవ జ్ఞానం సాతాన మాటలో కూడా మానవ జ్ఞానంలో కూడా పాపంలో కూడా చెడితంలో కూడా అక్రమంలో కూడా మనుషులతో బలహీన తన ఆలోచన జ్ఞానాన్ని టెంట ఆలోచన కేటాగిరీ చేస్తుంటారు దాన్ని చూడగలిగిన ఫలు నీకు కావాల్సిన అవసరం గ్రంథం తెలుసు అందువల్ల వెంటనే ఏం చేస్తుంటారంటే దేవుడిని అట్లా మాట్లాడు ఈ అబద్దాలు ఏమైనా ఉంటాయి దేవుడినితో మాట్లాడే ఉంటామండి ఎవడో సోజలు సోజీ కాడమ్మా ఎవడో మాట్లాడు ఆ దేవుడు మాట్లాడేది కాదు కాబట్టి గ్రంథం అలా చదివాడు తన నాశనం కూడా చదువుకుంటున్నాడు ఏం లేని చెప్పి గ్రంథం చదివేది మేము చెప్పాడు అంటే దేవుని యోగ్యుడు కాదు సిద్ధిపడినక్కర్లేని సత్యవాక్యం సరిగా విభజించవాలిగా విభజన సరిగా ఉండాలి ఇది సత్యవాక్యం విభజన చేసేటప్పుడు సరిగా ఉండాల్సిన అవసరం ఉంది దేవుడు పలికాడా శాతాన్ని పలికాడా మనుషులు పలికాడా మానవ జ్ఞానం పలికిందా పా దేవుడిని పరిచింద దేవుడు ప్రవక్త మాట్లాడ ఆ ప్రవక్త బాపిగా మాట్లాడ దావేడు ప్రవక్తగా మాట్లాడాడు పాపిగా మాట్లాడాడు దాబీ పాతిగా మాట్లాడిన దాఖలు ఉన్నాయి గంధర్లు దాఖలు చేయబడినాయి పాతిగా మాట్లాడినప్పుడు దావీ మాట్లు పాపి మాట్లాడిన మాటలు దేవుడు మాట్లాడుకో ప్రవక్తగా మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడుతుంటే కాబట్టి దావీ మాట్లాడాడు అని దావీ దా అనకూడదు మాట్లాడిన వ్యక్తి ఏ స్థితిలో ఓన్లీ మాట్లాడాడు దయ అంగీకారం పొంది మాట్లాడుతున్నాడా ంగీకారం కాని మాట్లా పలుకుతున్నాడా సమాచారం మనుషులు జాగ్రత్తగా గ్రంథం చదివేటప్పుడు ఆలోచించాల్సి అవసరం సంగతులు ఇవి ఒకటే గ్రంథాన్ని ఇలా తీసి చదవటం అనేది తప్పు మా నాడు టైం టేబుల్ ఇస్తారు అది కాతని మందలో రోజుకు మూడు అధ్యాయాలు కొత్త మందులో రెండు అధ్యాయాలు చదవని టైం టేబుల్ ఇస్తారు అది బయలు చదివే విధానం చదివే విధానమే కాదు అందువల్ల గ్రంథాన్ని గ్రంథంగా చదవడం అనేది దాన్ని గ్రహించడం అని ఒక అవసరం అవసరం మాట్లాడడం అండి మొదటితో మీకేం చెప్పానంటే బైబుల్లో రాయబడిన ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రేరేపడం వల్ల రాయబడిన మాటే కానీ ప్రతి మాట మాట కాదు మధు స్టేట్మెంట్ దాని మీద జాతి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దేవుని మాట కాదు ఎందుకంటే సాతాన మాటలు ఉన్నాయి మానవ జ్ఞానం ఉంది మనుషులు తప్పుడు తప్పిదాలు ఉన్నాయి మనుషుల చరిత్ర అక్కడ ఉంది అక్కడ వచ్చిన సమాచారం చేసిన దుష్టి కార్యాలయం కూడా దాఖలు చేయబడున్నాయి పార్మ దేవుడు లేదు వదిలిపెట్టాల ఏదైనా జరిగిందో జరిగిన జరిగినట్టు రాయించి పెట్టాడు దా రాయించి పెట్టిన వాటిలో ఉద్దేశం ఏంటంటే దేవుడు తన చిత్తం ఏదో తెలుసుకోవడానికి ఉద్దేశించేవుని చిత్తము బయలుపరచబడుతుంటది కాబట్టి అంటే ఏమైనా చిత్తం ఏదో తెలుసుకోవటానికి మనుషులు గ్రంథాన్ని చదవాల్సిన అవసరం ఉంది ఈ గ్రంథంలో వాగ్దానాలు ఎన్ని నీకా ఏం చేస్తుంటారంటే గ్రంథంపై చెప్తే గ్రంథ వాగ్దానాలన్నీ నా ఇవి నీ కాదు ప్రతి అధ్యాయం వచ్చిన వర్షం ఉన్నది కాదు నీకు సంబంధించిన కాబట్టి గ్రంథంలో నీకేది సంబంధించిందో గ్రంథంలో ఉన్నదంతా నీది కాదు ఆయన దాంట్లో చేయబడిన వంగలన్నీ నీకు సంబంధించినవి కావు కాబట్టి దేవుని గ్రంథం నీకు ఏది నీకు నీకు గుర్తించే సమాచారం ఏంటి నీకు సంబంధించింది ఏంటి ఆ సమాచారం వ్యతిసం జాతీయ చదవాల్సిన అవసరం ఉంటుంది గ్రంథం సరిగ్గా విభజించాల్సిన అవసరం ఉంటుంది మనుషులు ఏం చేస్తుంటారంటే మోసగించే వాడు ఏం చేస్తుంటాడంటే విజయం చేసుకునే వేణ్ రాజ్యాన్ని తీసుకెళ్ళి నీ పొలం దీవించబడుతుంది దీ ప్రాధ్యం దీవించబడుతుంది దీన్ని గంప దీవించబడుతుంది దీన్ని గడ్డలు దీవించబడుతుంది నీ గర్భ ఫలం దీవించబెడతా నీ బిడ్డి పందాలు దీవించబెడతా ఈ సొల్లు చెప్తున్నారు ఇవన్నీ సంబంధించలే కాదు సంబంధించలే ఇలాగ మోసం చేయాల్సిన అవసరం లేదు అందువల్ల గ్రంథంలో ఏ భాగం నీకు వర్తిస్తుంది ఏది నీకు వర్తించదు అనే సమాచారం తాజాగా చేయాల్సిన అవసరం ఉంటది నేను మామూలుగా మీకు ఏం చెప్పలుచుకున్నానంటే గ్రంథంలో నిబంధనలున్నాయి గ్రంథంలో నిబంధనలున్నాయి దేవుడు నిబంధన సంబంధం కలిగిన వాడు మనుషులతో నీకు దేవునికి ఏ సంబంధం ఏమైనా సంబంధాలు ఉండే ఉండాలంటే అది నిబంధన సంబంధం అయితేనే నీకు దేవునికి సంబంధాలు ఉన్నట్టు లెక్క కానీ నిబంధన సంబంధం లేకుండా దేవుడు ఎవరితోనూ సంబంధం పెట్టుకోడు మానవ జాతితో నిబంధన లేకుండా సంబంధమే పెట్టుకో నిబంధనతో సంబంధం పెట్టుకుంటాడు నిబంధన సంబంధము దేవుడు మధు ఆది నుండి ఏదైనా తోట వేసిన రోజులో నుండి ఈ భూమి ఆకాశం సంపన్న మనుషులు శాశ్వతమైన జీవానికి నిత్య నరకానికి వెళ్ళే రోజు వరకు ఎవరితోనే దేవుడికి సంబంధం ఉన్నట్టు నిబంధన సంబంధమే ఉండాలా కాబట్టి దేవుడు నిబంధన సంబంధం కలిగిన వాడు అని చెప్పితే గ్రంథం గ్రంథం చెప్పేది మధుర సమాచారం అంటే బైబిల్ గురించి నేను ఒక రోజులో ఏం చెప్పలేదు అనుకో చెప్పలేదు అనుకో ఒకవేళ అది కోర్సు మనం ఒక కోర్సులో ఉపయోగించామనుకో అంటే ఒక నాకైతే మామూలుగా కాలేజీలో బైబిల్ బైబిల్ గురించి మాట్లాడటానికి రోజుకి ఐదు గంటలు చొప్పున ఆరు ఉంటాయి ఐదు గంటలు ఆరు వారాలంటే అంత కాబట్టి అన్ని గంటలు మాట్లాడితే కానీ బైబిల్ని పరిచయం చేయడానికి ఇక్కడ ఉండదు తీసుకొచ్చి ఇన్ఫైట్ చేసి చెప్పండి బైబిల్ అంటే ఏం చేయాలి సాగు నేను చెప్పేది ఇంకేం వాడు అందరూ కొంచెం కొంచెం మాట్లాడతాను మొట్టమొదటి నీకేం చెప్తున్నానంటే బైబిల్ నిబంధనలతో దేవుడు నిబంధన సంబంధం కలిగిన ఏంటంటే బైబిల్ దేవుడు నిబంధన సంబంధం కలిగిన వాటితో నిబంధన ఎవరితో సంబంధం ఉంటుంది నిబంధన సంబంధం ఎవరితో ఉంటుందో దేవునికి వాళ్ళతో సంబంధం ఉంటుంది ఆ మనుషులకు దేవునితో సంబంధాలు ఉంటాయి లేకపోతే దేవునికి నదులకు సంబంధాలే ఉండవు ఉండవు కావాలేమంటే దేవుడు మాట మార్చలేని వాడు అబద్ధమానలేని వాడు స్వభావాన్ని మార్చుకోలేని వాడు నరుడు అబద్ధం అంటూ నేర్చుకున్నవాడు స్వభావాన్ని దీనికి నిరంతరం మానవ స్వభావాలు వండడు స్వభావాన్ని మార్చుకుంటాడు ఓసరి వెళ్ళగా మారిపోతాడు కలిసే పల్లెలో మంచి రంగులు మార్చేస్తాడు ఓసరి వెళ్ళగా రంగులు మార్చగలిగిన సామర్థ్యం కలిగి ఉంటాడు దేవుడు అలాగా మార్చగ మార్చగలిగిన వాడు ఎప్పుడైనా దేవుడిగానే ఉంటాడు కానీ దేవుడు కానివాడిగా ఉండలేడు ఆయనకుండ సమస్య అందుకని ఆయన పరిస్థితి అది ఆయన అబద్ధం లేడు రాజు కాబట్టి అబద్ధం ఆడలేడు మాట మార్చలేడు నలుడు మాట మార్చగలే అవసరవెల్లి లాగా ఉండడం అవసరవెల్లిగా ఉండడం కానీ ఏంటండి ఈ ఈ వాతావరణంలో ఇలాగా ఆశారు అరంగుతో మ్యాచ్ అవుతాడు మళ్ళీ వాతావరణం మరింది దానికి అనుకూలంగా షేడు మార్చుకుంటాడు ఇది బుద్ధి కలిగినాం ఇలాంటి వాటితో దేవుడు సంబంధం కరిగొండాలంటే నిబంధన సంబంధమే కరిగి ఉండాలా లేకపోతే సంబంధాలు ఉండవు అందువల్ల ఎరిగిన దేవుడు ఏం చేస్తున్నాడు స్వభావాన్ని మార్చుకోలేని దేవుడు స్వభావం మార్చుకోగలిగిన మనుషులతో సంబంధం పెట్టుకోవాలంటే నిబంధన సంబంధమే ఉండాలా అని నిర్ణయించుకొని మానవ జాతితో ఆది నుంచి నిబంధన సంబంధాన్ని దిగిన వాడై ఉన్నాడు ఏదంతోట్లో దేవుడు ఆదాముతో నిబంధన సంబంధం పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు మీ కథ కథ కాదు గ్రంథం నేను కథ చెప్పను గ్రంథం చెప్తాను అంతవరకు సమాచారం హోష గ్రంథం ఆరోగ్యం మేడవచ్చు దేవుడు ఆదాముతో నిబంధన సంబంధం కలిగి ఉన్నవాడు అని గ్రంథం ఎప్పుడు ఉంది హోష గ్రంథం ఆరోగ్య మేడవచ్చిన ఆదాము నిబంధన మీదనట్లు ఆదాము నిబంధన మీరాడు నిబంధన మేరడు అంటే చేసుకున్న అగ్రిమెంట్ దాటిపోయాడు అగ్రిమెంట్ ఫెయిల్ అయిపో అగ్రిమెంట్ లో నిలబడాల భవిష్యత్ ఆరు అధ్యాయ వచ్చినా ఆదాము నిబంధన మేర అన్నాడు అంటే ఆదాంతో ఎవరు నిబంధన చేసాడు అందనమాట కదా చేస్తా కదా నిబంధన మీరు సమాచారం ఆ నిబంధన గుర్తుగా చెప్పబన అదము నీకు నాకు నిబంధన ఈ తోట నీ పశ్చిమ వేసిన తోట దాంతో ఉన్న వృక్షపదం అని నీకు సొంతం అయితే ఒక మాట నీకు నాకు నిబంధన సంబంధం ఎదుగు మంచి వృక్షపలం తినకూడదు తింటే ఈ నిబంధన సంబంధం తెగిపోతుంది నీకు నాకు బంధన తెగిపోతుంది అని బ్రహ్మ దేవుడు నిబంధన ఆ దాంతో ఆ నిబంధనను యూనియన్ యాక్టరల్ అంటే లాలో లాజిక్ లో లాలో కానీ ఏమంటారు యూనియన్ కవర్నెట్ అంటుంటారు యూని లెటర్ కవర్నవంటే ఒక పక్షం వాళ్ళు నిబంధనకు సంబంధించి షంత్రులు ఏర్పాటు చేస్తాడు అని సమాచారం రెండో పక్షం దాన్ని అంగీకరిస్తాడు యూని లెటర్ కవర్నం జరిగే కార్యక్రమం కాబట్టి పర్మదేడు ఏం చేశాడు అంటే ఆదాముతో నిబంధన సంబంధం పెట్టుకున్నాడు అంటుకున్నాడు అసలు మానవ జాతి మద్దతు పడితే తను నిబంధన లేవు లేదు ఎక్కువ మంది నిబంధన నీకు సంబంధం కావాలంటే నిబంధన సంబంధం అయ్యి ఉండాలా నిబంధన సంబంధం లేకపోతే నీకు నాకు సంబంధాలు లేవు గ్రంథం ఏం చెప్పిందంటే నిజంగా జరిగినట్టుగానే మంచి చలి సురక్షణం తినకూడదు నీకు నాకు నిబంధనకు సంబంధించిన గుర్తు గుర్తు నిబంధన గుర్తుగా దేవుడు మంచి చలి సురక్షణం కూడా ఏర్పాటు చేసి నిబంధనలు ఏర్పాటు చేశాడు సంబంధాలు తగ్గిపోతాయి నిబంధనలు ఏర్పాటు చెప్పేశాడు ఆదావ నిబంధన వేరినట్లు అంటు అనుకోవడం ఏం ఒక్కడే మనిషి ఉంటే కూడా నిబంధనలు కావాలన్నా మానవ జాతితో నాకు సంబంధాలు కావాలంటే నిబంధన సంబంధంగా కావాలని దేవుడు కోరుకున్నా అలాంటి దేవుడు గ్రంథంలో దేవుడు గ్రంథం బైబిల్ దేవుడు నిబంధన సంబంధం కోరుకునే దేవుడు మానవ జాతితో నిబంధన సంబంధం కోరుకునేవాడు బైబిల్ దేవుడు బైబుల్ ఆయన అందమే చెప్పింది ఆ బంధం ఆదామ నిబంధనమేరినట్లు అనేది ఒకటి అందువల్ల మళ్ళీ ప్రతి ఒక్క వ్యక్తిని గురించి మళ్ళీ మాట్లాడటానికి ఆలోచన చేయాలి అక్కడక్కడ జబ్బులు వేసుకొని వెళ్ళిపోతా నేను రెండవది రంధ్రం తెలియజేసినట్టుగా ఆయన కాలం అధ్యాయంలో దేవుడు నవోహితో నిబంధన చేసుకున్నాడు నిబంధన చేసుకున్నాడు ఆరు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన రాబడింది అది కానీ అయితే నీతో అదిగ నిబంధన స్థిరపరుచును నీ కొన్నితో కొన్ని కుమారులును నీ భార్యను నీ కోండును వాళ్ళలో ప్రవేశించాలి నీతో కూడా వాటిని ప్రవేశించుకున్నట్టుగా ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీవు ఓడలోని వాటిలో మగనీయుడు నీవు వాటిని బ్రతికించి వాటి వాటి జాతుల ప్రకారం పక్షులలోను వాటి వాటి జాతుల ప్రకారం జంతువులలోను వాటి వాటి జాతుల ప్రకారం నేలను ప్రాపు వాటి నీటిలోను జాతిలో రెండేసి చొప్పున నీ యొక్కకు అవి ఇవ్వచ్చును మరియు తిరుటకు నానా విధమైన ఆహార పదార్థములను పోచ్చుకొని మీ దగ్గర నుంచి నిబంధన అంటే అగ్రిమెంట్ ఎవర్నెంట్ ఈజ్ ఎన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ ఎవర్నెంట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ రెండు పార్టీస్ మధ్యలో అగ్రిమెంట్ గవర్నమెంట్ అంటారు అప్పుడు ఆ నిబంధనలో కండిషన్స్ ఉంటాయి వర్జనల్ ఫార్మిషన్స్ ఉంటాయి కండిషన్స్ ఫార్మిషన్ రెండు ఉంటాయి A covenant is an agreement between the two parties with the conditions to be met and the promises to be received. That means, the answer is that the answer is the answer for the two parties. What is the answer? What is the answer for the two parties? మంచి చెడ్డలు తెలియదు వృక్షవాదం తినకూడదు షరత్తు తింటే నిబంధన తెలిపోతుంది మనం తెగిపోతుంది తెగిపోతుంది ఈ షరత్ ప్రకారం ఏం చేయొచ్చు నిరభ్యంతరంగా అయి ఇదంతటి సొంతగా వాడుకోవచ్చు ఈ తోటలో అనుభవించవచ్చు అన్ని వృక్షపాలను తినవచ్చు ఈ తోటలు సొంతకా లాగా అనుభవించవచ్చు నా సహవాసం ఉండొచ్చు మన సాక్షి నిర్దోషమైన మన సాక్షితో ఉండవచ్చు భయం లేకుండా ఉండవచ్చు స్వేచ్ఛగా ఉండవచ్చు తిరిగిపోయిందా కండి కవరి అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ విత్ కండి ప్రామిసెస్ టు కాబట్టి వాళ్ళు అగ్దానాలు పొందవచ్చు పొందవచ్చు కండిషన్స్ ప్రకారం ఉండకపోతే అగ్దానాలు ఉండవు నిబంధనలో కాబట్టి ఎప్పుడైతే నిబంధన తెగిపోయిందో బయటి బా బయటిబా ఆయన దేవుడు కాబట్టి దేవుడు బైబుల్ దేవుడు నిబంధనతో బాంధ్యం కలిగి ఉండే దేవుడు ఎవరు నీకు ఈ సంగతి తెలియకపోతే బైబుల్ వచ్చేది వేస్ట్ బైబుల్ దేవుడు ఎవరో తెలియకుండా బైబిల్ వేస్ట్ కదా దేవుడు దేవుడు దేవుడు అంటుంటావు ఎవరున్నాయని దేవుడా ఎవడు ఎలాంటి దేవుడా నీకు తెలియలా నువ్వు చదివేదని కాగిల తిరిగి అస్తావు అంతకంటే కసలు చదువు చదువుతుంటావు కాబట్టి బైబిల్ చదివే రూపం కాదని వాస్తవం సమాచారం కాలక్రమంలో తర్వాత నిబంధన చేశాడు ఆరోజ్యం పద్దెనిమిది వచ్చింది నేను నీతో నిబంధన చేసుకుంటున్నా పదహారు వచ్చి చదువుతాం కదా ఆరోజ్యం పదహారు వచ్చి సమాచారం పద్దెనిమిది వచ్చింది సమాచారం తెలియజేశాడు అయితే నీతో నా నిబంధనను స్థిరపరచును అది కండిషన్ కాబట్టి వాడ వంటే కట్టుకోవాలి వాడు ప్రవేశించాలి నా ఏర్పాటు ఇది నీతో నేను చేసుకున్న నిబంధనలో రక్షించాలని నా ఏర్పాటు ఇది నా నిబంధన ప్రకారం చే కాబట్టి చివరి వచ్చిన ఆరోగ్యం చివరు ఇరవై రెండో వచ్చిన ఏమంటాడంటే నా ఓహో అట్లు చేశాను అంటే ఎలా చెప్పాడు అలా చేసాత్వరీపించిన యావత్తు చేశాడు నిబంధన నిబంధన ప్రకారం చేశాడు కాబట్టి పద్మాన్ దేవుడు తర్వాత వాళ్ళొచ్చి బయటకు వచ్చిన తర్వాత మరొక నిబంధన చేశాడు నిబంధన చేశాడు తొమ్మిదో అధ్యాయంలో గ్రంథం తెలిసి విశేషమైన సమాచారంలో పడుతుంది ఆది కానీ తొమ్మిదో అధ్యాయంలో నిబంధన చేసిన దేవుడు మీరు అభివృద్ధి పొంది భూమిని నింపుడి మీ భయమును అడవి జంతువుల ఆకాశ పక్షులన్నిటికి నేల మీద ప్రతి కొడుకును సముద్రపు చేపలన్నిటికి కలుగు అవి మీ చేతికి అప్పగింపబడి అన్నవి రాను సంవత్సరంలో మీకు ఆహారమగను అతని కూర మొక్కలను ఇచ్చినట్లు ఉన్నాను ఆయనను మాంసం మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తము గూర్చి విచారణ చేయదును దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయదును ప్రతి నరుని ప్రాణమును గుర్చి వాని సహోదరు విచారణ చేయదును నరుని రక్తము చెందించి వాడి రక్తము నరుని వలన తినిపించబడను ఎలా అనగా దేవుడు తన స్వరూపం నరుని చేతిను మీరు కలిసి అభివృద్ధి నందడి మీరు భూమి మీద నేను బాధ వచ్చిన ఇదిగో నేను మీతో మీతో సంతానముతోను మీతో కూడా ప్రతి జీవితో పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్య నేను భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్య భూ నా నిబంధనను స్థిరపరచు నా నిబంధన స్థిరపరచును నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును మరియు దేవుడు నాకును నీకును మీతో కూడా నున్న సమస్త జీవరాశులకు మధ్య నేను సరసరములకు ఏర్పరచున్న నిబంధన నిబంధనకు గురుతు ఇదే నిబంధన గుర్తను అని చెప్పాడు నేను నిబంధన దేవుడు భూమితో నిబంధన చేసుకున్నాడు ఆ కాసేపు పక్షులతో భూ జంతువులతో నిబంధన చేశాడు మానవ జాతితో నిబంధన చేశాడు ఇక మీద జలఫలం చేత లోకాన్ని నాశం చేయను నిబంధన స్థాపించడం నిబంధన సంబంధం అంటే ఇంకో స్టెప్ అయిపోతుందా నిబంధన నిబంధన దేవుడు నేను నిబంధన చేస్తూ కార్యక్రమం స్థాపిస్తుంటాడు పదిహేడో అధ్యాయంలో అది కాదిహేడో అధ్యాయం ఏడు ఏడు వచ్చినండి గ్రంథంలో తెలియజేస్తుంది దేవుడు అబ్రహంతో నిబంధన చేశాడు నిబంధన చేశాడు నిబంధన చేసి నిబంధన సంబంధం కలిగి ఉండడు అబ్రహంతో నిబంధన నవహుతో నిబంధన ఆదవంతో నిబంధన నిబంధన లేకుండా దేవుడు ఎవరితో సంబంధం పెట్టుకోలే వాస్తవాన్ని అందువల్ల పదమేడు ఏం చేసి నిబంధన చేసేటప్పుడు పదిహేను అధ్యాయంలో అధికారం పదిహేను అధ్యాయ సమాచారం రాబడింది నిబంధన చేసేటప్పుడు పదమూడవ వచ్చింది రాబడింది ఎవడు ఏం చేసిన నిబంధనతో కార్యక్రమాలు పనిచేస్తాడు పదిహేను అధ్యాయం పదిహేను అధ్యాయం పదమూడవ వచ్చిండండి నీ సంతతి వారు నివసించి దాసులుగా ఉందరు వారు నాలుగు వందల ఏళ్ళు వీడిని శ్రమ పెట్టి ఎవరికి దాతులు అవుతున్నారు ఆ జన్మలకు నేనే తీర్పు తీర్చిదు తర్వాత వారు మిగిలి ఆస్తుతో నీవు క్షేమంగా మంచి వృద్ధాక్షితో పోయింది వాళ్ళు అమౌరీల అక్రమం ఇంకా కాలేదు నాలుగో తరం మరణకు వస్తారని నిశ్చయంగా తెలుసుకొని చెప్పేసాడు స్వర్ణం తెలుసు నిబంధన అబ్రహముతో అబ్రహ సంతానంతో చేసిన నిబంధన చేసిన దేవుడు నిబంధన చేసిన దేవుడు నిబంధనకు ప్రత్యేకించి నిబంధన సంబంధాలు ఎవరు నిబంధన సంబంధాలు విధానంలో ప్రత్యేకించి సమాచారం ఏం జరిగిందంటే పదిహేడో అధ్యాయం పన్నెండో వచ్చిన రాబోడండి ఎనిమిది జనముల వయసు కలవాడు అని సమాచారం ఎనిమిది జనముల వయసు గలవాడు అనగా ఎంత పుట్టినవాడైనను ఎందుతో కనబడినవాడైనను మీతో సన్న మన సన్న పొందవలను నా నిబంధన నిత్య నిబంధనగా ఉండగా నా నిబంధన మీ శరీరం అంతా నిత్య నిబంధనగా ఉండే కాబట్టి ఎనిమిదో జనం సున్నత పొందే ఒక కార్యక్రమం నిబంధన గుర్తుగా పెట్ట నిత్య కాబట్టి నాలుగు వందల సంవత్సరాలు వారు వీళ్ళు బాధ్యత చెప్పేసి అని ఐదుగుతా పంపించే కార్యక్రమం అమ్రాకి మన మాత్రం ఒక బిడ్డ కూడా పుట్టలేదు పుట్టినప్పుడు ఏం చేశాడు అంటే ఇషాకు ద్వారా ఈ నిబంధన కొనసాగుతాయని చెప్పడానికి ఇస్మాయర్లు అంటే వేరే దేవుని ఏర్పాటు కాకుండా ఏర్పాటు వల్ల ఇష్మాయర్ హంగు పుట్టేశాడు కొండడు పెద్దోడు అవుతున్నాడు వయసు వచ్చాడు ఇతనికి నిబంధన నిబంధన సంబంధం లేదు అని చెప్పడానికి వేడి చేయడానికి పరమాన్ దేవుడు చెప్పేశాడు ఇతను నిబంధన సంబంధి కాడు ఇతను మాత్రమే నిబంధన సంబంధి అని చెప్పడానికి ఏం చేశాడు అంటే ఎనిమిదో దిన్న సున్నతి అని ఒక విశేషమైన సంగతి ఏర్పాటు చేశాడు ఎనిమిదో తిన్న సున్నతి పొందినవాడు నిబంధన సంబంధి పదమూడో ఎంత సున్నతి పొందినవాడు నిబంధన సంబంధి కాదు కాబట్టి ఆయన ఏం చేసినాడు నిబంధనలు చేసినప్పుడు నిబంధన ఎవరికి చెందుద్దో ప్రత్యేకించి సూచిస్తుంటారు గంట ఈ నిబంధన ఎవరికి చెందుద్ది ఎవరికి చెందదు అబ్రహాంకు అనేకమంది సంతానం ఉన్నారు ముందు ఇస్మాయిల్ అన్నాడు తర్వాత ఇసాఫ్ జన్మించాడు ఆ తర్వాత ఆరుగుడు పిల్లలు ఆరుగుడు పిల్లలు చెత్తల వల్ల జన్మించారు కానీ వీరందరిలో నిబంధన ఎవరు చెందుద్ది అని చెప్పడానికి ఎనిమిదోదం సొంత ఏర్పాటు చేసి పెట్టేసి ప్రత్యేకించింది స్వంతం ఏర్పాటు చేసి పెట్ట నిబంధన కలిగి ఉంటే దేవుడితో సంబంధం కలిగినట్టు లెక్క నిబంధన సంబంధం ఉన్నట్టు లెక్క లెక్క అసలు కాదు ఇదైపోయింది ఇస్రాయలను అగృప్తులకు పంపించే పంపించడానికి ప్రత్యేకమైన ఇప్పుడు మనకు తెలిసిందే ఇస్రాప్త పంపించడానికి పరిస్థితులు కల్పించారు దేవుడు పరిస్థితులు ఎలా కల్పించాడు అంటే యోషబ్ అని ఎలా కొర్రాడు అన్నాడు అతని ద్వారా దేవుడు తన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు ఐవత్తుకి ఇస్రాయుల్ని పంపించడం అనే ఏర్పాటుసేపు కావాలి దేవుడికి యోషు ఉత్తమైన కుమారుడు పన్నెండు మంది కుమారులలో ఇస్రాఫ్ ఏకం కొండే పండుమని కుమార్లలో పోయి యోషేపు ఉత్తముడు అయిన పోవడం కాబట్టి దేవుడు తన కార్యక్రమం కొనసాగించడానికి ఇతను కళలు ఇచ్చేవాడు భవిష్యత్తులో కళ్ళ ద్వారా తెలియదు గంధం లేని రోజుల్లో గంధం లేని రోజుల్లో ఈ రోజుల్లో కళ్ళు చేంజరగదు ఫైన్ వచ్చింది అది గిరికాయ భలే కలరు వచ్చిందండి అయ్యి గారు మీరు ఏం చెప్పి ఏం చెప్తారు నేను కళ్ళలోనే ఎక్కడూ ఉన్నానండి అది కళ్ళకు మనుషులు అక్కడక్కడ కనపడుతున్నారు ఓహో మా మహా ఉద్యానవనం ఎక్కడో ఉండిపోయాడో దాని అల్లం అర్థం నాకు తెలియదు ఇప్పుడు కళ్ళతో మాట్లాడే పరిస్థితి కాదు మోస ప్రధాన స్వామి దేవుని సంకల్పము నిబంధనతో దారి కార్యక్రమం దేవుడు ఇప్పుడు కళ్ళతో మాట్లాడే రోజులు కాదు కాబట్టి నిబంధన చే దేవుడు గ్రంథం లేనప్పుడు కళ ద్వారా కార్యక్రమం కొనసాగించాడు కళలిచ్చి భవిష్యత్తును కళ ద్వారా తెలియజేయడానికి కొన్ని ద్వేషించాడు కాబట్టి కయోసచ్చాడు భవిష్యత్తు అని తెలియజేశాడు దాని దాని వలన అందములు ద్వేషించి గోతులు వేశారు మేలయ్యింది గోతులేసని తీసుకెళ్ళి అమ్మేశారు మేలు అయింది కొత్తంపరింట్లో నుంచి జైల్లోకి వెళ్ళాడు మేలు అయ్యింది కాబట్టి తిరిగి తిరిగి ఐదుగుప్త సింహాసన ఎక్కాడు ఇస్రాయేళ్లకు కాబట్టి దాని ద్వారా ఇస్రాయలు యాక్సీ ఐగుప్త కార్యతానికి చేరుకోండి దాని ద్వారా దాని ద్వారా ఏర్పాటు చేశాడు కాబట్టి పర్మిట్ ఏం చేసి చేసిన తర్వాత మార్గం స్థలం చేసుకుంటాడు ఆయన అనుకున్నంత జరిగినడానికి మార్గం కార్యక్రమం స్థలాం ఇస్లాగైపో నాయకుండా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు పనిచేసిన బయటకు వచ్చిన తర్వాత మనం నిబంధనలు చేశాడు వాటితో నిర్గమకాండం పంతొమ్మిది అధ్యాయంలో నిర్గమ పంతొమ్మిది ఐదు ఆరు వచ్చినాల్లో గ్రంథం తెలిసిన విశేషమైన సమాచారం విని నిబంధన అనుసరించి నడితే మీరు స్వచ్ఛ జన్మ మీ సమస్య స్వచ్ఛ సంపాదించారు సమస్త భూమి అదే కదా మీరు నాకు అధికారమైన జనం ఉందని చెప్పేశారు కాబట్టి నిబంధన దయట గుర్తు పెట్టుకోండి ఇప్పటిదాకా అబ్రాహంని ఆదముతో నవహుతో అబ్రహముతో చేసిన నిబంధనలన్నీ యూనియన్ లెటర్లు కవర్నారు ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన బయో లెటర్లు కవర్నెంట్ చేశాడు బయో లెటర్లు కవర్నెంట్ అంటే రెండు పార్టీలు కలిసి ఒకసారి ఒక అగ్రిమెంట్కి రావటం ఒక విశేషమైన సమాచారం తీసే బయలెటర్ కవర్నట్ దేవుడు బయలెటర్ కవర్నెంట్ చేసి ఎస్పైరులతో నా ప్రపోజల్ ఇది మీరు అంగీకరించితే అని చెప్పాడు కాబట్టి ఎంతమంది ప్రబోధం అంగీకరించే అంగీకారం ఎదురు చూడలేదు ఇస్రాయల్ దగ్గరకు వచ్చేటప్పటికీ ఒక జాతీయ నిబంధన ఇది చేసిన నిబంధన కాదు ఆదాంతో వ్యక్తిగత నిబంధన లోవహుతో వ్యక్తులు నియమించిన నిబంధన అబ్రహంతో వ్యక్తిగత చేసిన నిబంధన ఇప్పుడు ఏం చేసినా జాతీయ నిబంధన ఇస్రాయల్ జనాంగంతో నిబంధన చేసుకున్నాడు నిబంధన యూనియన్ బయలాక్టర్ ఇసు జాతి అవచ్చు దేవునితో నిబంధన సంబంధం ఈ నిబంధన సంబంధం దేవుడు ఏమన్నాడు అంటే వివాహ నిబంధన సంబంధం అన్నాడు అంటే దేవుడు ఎలా చూస్తున్నాడు అంటే నిబంధన సంబంధం ఈశ్వరులతో చేసి దేవుని కూడా నిబంధన సంబంధం భారీభత్ర సంబంధం లాంటిది అని చెప్పాడు భారీభత్రం సంబంధం ఇది గంట రెండో అధ్యాయంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ఈ నిబంధన చేసిన తర్వాత వాళ్ళని హనీన్కి తీసుకెళ్ళాడని చెప్తున్నాడు ప్రత్యేకించి ఎనిమిదో గ్రంథం రెండవ అధ్యాయం అంటే వివాహ నిబంధన సంబంధమైన నిబంధనలు దేవుడు ఇసుకు వెళ్ళిపోయిన సమాచారం రెండవ అధ్యాయం తీశారు కదా రెండో అధ్యాయం తీసిన తర్వాత గ్రంథం నాలుగో వచ్చిందండి ఇస్రాయల్ ఇంటి వాడారా ఇస్రాయల్ యాకూబ్ ఇంటి వాళ్ళ ఇస్రాయల్ ఇంటి వాళ్ళారాహోవా అరణ్యంలో అనగా కలిగి సంచాలైన నివాసనం చేయదగని దేశమునూ నడిపించి ఒక ఎక్కడున్నాడు అని ఎవర రోజులు గడిచిపోయాయి హనిమని సవ సమాధివుడు ఏం చేశాడు అంటే ఈస్వామి జనాంగాన్ని నాలుగు వందల సంవత్సరాలు ఇతరులు పరిశ్రమ బానిసత్వంలో వ్యతిశాఖల్లో మగ్గి అయిపోయిన తర్వాత బయట తీసుకుని వచ్చి కలిసి వచ్చిన తర్వాత నిబంధనలు ఈ నిబంధన వివాహ నిబంధనలు ఈ వివాహ నిబంధనలు ఆయన ఏం అంటే వీరిని ఎవరు ఉండే ఉండే స్థలం కానీ ఎడారులు గోతులు జరిగింది సంచారం ఉండదు అరణ్యం తీసుకెళ్ళిపోయాడు వాటిని అరంగ అరణ్యం తీసుకెళ్ళిపోయిన తర్వాత పర్వదిన ఏం చేశాడంటే నిబంధన సంబంధన వారిని అద్భుతంగా పోషించాడు అనేకసార్లు చెప్పాను నేను మీకు నేను చేసిన నా ప్రజలు నేను ఎన్నుకున్నవారు నేను నిబంధనలు చేస్తున్నా ప్రజలు అని ఎవరు నా ప్రజలు నడిచే మార్గంలో ఎవరే నడవకూడదు భూమి మీద మార్గంలో నడిపిస్తాను ఎవడన్నాడు నాకు నడవలేడు సముద్రాన్ని ఆరణ్యాలు చేసి నడిపించేశాను ఎవరన్నా నడవడానికి ప్రయత్నం చేస్తే నడవడానికి రాదు అని గుర్తులు మమ్మీ చేశాడు ఎవరు నడవకూడదు నా ప్రజలే నడుపుస్తారు ఇంకెవరు నడవకూడదు నా ప్రజలు తినే భోజనం ఎవరికే తినకూడదు ఆకాశం నుంచి మా నాకు ఇస్తాను నా ప్రజలకు ఉండే సౌకర్యం ఎవరికే వండకూడదు అసలు అనావృష్టి రోతులు పావులు రకరకాలైన కీటకాలండి ఎడా తరఫు దేశంలో ఎండకు మాడిపోయే దేశంలో ఏం చేశాడంటే తన ఏసీ ఏర్పాటు చేశాడు మ్యాగస్టామాన్ని ఏర్పాటు చేశాడు ఆ ఎండ ఎడాలో ఎండ ఎండ పరిస్థితుల్లో కనీసం ఒక ముప్పై లక్షల మంది అనుకుందాం పరిస్థితుల ఆరు మరి ఇసులో మొత్తం ఆ ముప్పై నాకు ఒక ముప్పై లక్షల మంది జనానికి ఏసీ ఏర్పాటు చేసినా ఒక అద్భుతమైన ఏర్పాటు వాళ్ళకు మాత్రమే పగలపూట సొంత లక్ష్మి అగ్ని స్థానం ఏర్పాటు చేసేవాడు కాబట్టి ఇంకా సొంత లక్ష్మి పెట్టేసేవాడు అగ్నిస్థానం ఏర్పాటు చేసేవాడు పగలపూట అగ్నిశమే ఉండేవాడు పగలపూట మేఘ రాత్రిపూట అగ్ని స్థానం పగలపూట ఏర్పాటు చేసేవాడు ఆకాశం నుంచి భోజనం కిలిపించేవాడు నీళ్లు కావాలంటే బండను కూడా నీళ్లు తీసుకొచ్చేవాడు మనం అందరి దాగే నీళ్ళు తాగకూడదు మా వాళ్ళు అదే చెరువుల్లో నీళ్ళు కాలువలో నీళ్ళు తాగితే ఇలా ఆమె ఉంది మందులో నీళ్ళు జరిగింది మా వాళ్ళ దాగే రాత్రి తీసుకొచ్చి నా ప్రజలు ప్రత్యేక నిబంధనలు సంబంధం అని చెప్పడానికి పలు మంది అద్భుతమైన కార్యక్రమాలు చేశారు వారు నడిచిన మార్గం అన్న మార్గంలో ఎవరు నడవకూడదు వారు తిన్న భోజనం ఎవరు తినకూడదు వారు తాగా నీళ్ళు ఎవరు తాగకూడదు వారు కూడా అనుమానం పెంచిన పరిసారం ఇంకెవరు అనుమతించకూడదు వాళ్ళ సొంత నా సొంతం కృష్ణుని పెట్టేస్తాను వేసి రాత్రి పడి వేసి పెట్టేస్తాం హాయిగా అనుమానం నిబంధన చేసుకున్నాతో నిబంధన సంబంధం పెట్టి కానీ దేవుడు వారి ఇస్రాయిల్ వారి నిబంధనలు నిలవలా నిబంధన సంబంధం మీ వాహ నిబంధంతో పోల్చాడు దీన్ని పోల్చి ఒక నమ్మకత్వం లేని భార్యతో ఒక నమ్మకమైన పురుషులు అనుభవించే వేదన ఎలాగుంటుందో అనుభవపూర్వ పరమాంధవుడు మాట్లాడారు రెండవ అధ్యాయం ఇరమే గంధం వెళ్ళదాం ఇంధ రెండో అధ్యాయంలో ఇరవై ఐదో వచ్చిన గ్రంథం తెలియజేసి విశేషమైన సమాచారం చెప్పులు తొడుక్కో బెత్తన్నట్లు జాగ్రత్త పడమని నేను నేను చెప్పినాను ఎవరు ఇస్యుడు ఆ మాట వ్యర్థం వినను అమ్ము అమ్ము ఏం తెగింపు అన్నిళ్ళు ఊహించాను వాళ్ళు అంటే పోతాను ఆ తెగింపు మామూలు తెగింపుగా పర్వదండి చేసిన నిబంధన తర్వాత సహించుకుంటూ సహించుకుంటున్నాక చెప్పాడే రే కాళ్ళు చెబులు గడుకో పూర్తి అన్నాయండి అంటే ఆ మాట వ్యర్థము నువ్వు చెప్పొద్దు నువ్వు వ్యర్థం నువ్వు చెప్పే మాట విన్న విన్నో అన్ని మోహించావు అలాంటి వెళ్ళిపోదు ఈ రూపంగా ఇస్రాయలుకు ఎఫోకు మధ్యలో నిబంధన కొనసాగేది ఈ నిబంధన పదిహేను సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డాడో చెప్పడానికి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు ఒక అవిశ్వాసాని బారితో పదిహేను వందల సంవత్సరాలు వేదననుభూతి జరిగిన కార్యక్రమం ఆరో అధ్యాయం ఇరవై గ్రంథాలు రాబడింది మాట్లాడతాడు బతిమవుతాడు పెద్దలు పంపిస్తాడు మనుషులు పంపిస్తాడు మధ్యవర్తులు ఆలోచన చేస్తాడు ఆహా నేను రానే రాని రాను కాదు ఆరో అధ్యాయం పదహారు లక్షణాలు ఎలాగో చదువుతున్నాడు నిర్మించి చూడాలి విచారించుడిగ్ని అడిగి అందులో నడుచుకోండి నెమ్మది కలుగును అయితే నడుచుకోం బాగున్నారు అదే ఇదే రియాక్షన్ ప్రేమకి దా పెట్టుబడి కదిగడానికి నేను ప్రత్యేకించి లోకంలో నేను వేరుగా చేసుకొని అందరికంటేనూ చాలా నాకు ప్రేమ సమస్త భూమి నాదే అనేక జనాలు కాబట్టి నేను మిగతా నిబంధనలు చేస్తాను నిబంధన సంబంధం రావడం పరమదేవుడు చెప్తే ఇష్టమైన ఒక రియాక్షన్ చేయడం నిర్వహించాను మనం నడుచుకో నేను విన్నపో నడుచుకోనని చెబుతూ వ్యతిరేకించడం రకరకాల కార్యక్రమాలు బతిమార్తా విడిచి విడిచి నేను విడిచిపెట్టమా అంటు నువ్వులన్ను విడిచిపెట్టే విడిచిపెట్టావు నేను నిన్ను ఎలా విడిచిపెట్టగలమా అంట పోష్రంథం సున్నా పదకొండ అధ్యాయంలో కాబట్టి ఇష్ట్రోళ్ళకు గృహ వస్తు మధ్యలో ఈ నిబంధన గ్రంథం గురించి చెప్పే విశేషమైన పోషక్రంథం పదకొండు అధ్యాయంలో ఏదో వచ్చిందో రాబోడని చదువుతాం నన్ను విసర్జించే సంగతి నన్ను విసర్జించని ఏం తప్పు చేస్తాను నేను విసర్జించడానికి తప్పు చేస్తున్నారు చూడవాలని ప్రవక్తలు అన్నారు చెప్పిన ప్రవక్తలు పిలిచినప్పుడు ఎవడున యత్నం చేయడు ఎప్పుడైనా ఎలా వెళ్తాను విడిచిపెట్టానికి చేయించే నేను ఎలా విడిచిపెట్టాను నువ్వు విసర్జిస్తాను నువ్వు తీర్మానం చేసుకుని తీర్మానం చేసి నేను మాత్రం వెళ్ళి పెట్టలే ఇది గ్రంథం చర్య చేసే నిబంధనలు సంబంధం పాత నిబంధనలో నిబంధన సన్న పర్వండి దేవుడు నిబంధన చేసుకున్న తర్వాత దానికి కాదని లేదు మాట మర్చలేడు తప్పు తప్పు తప్పుకోలేడు నీవంతా మార్చుకుంటావు మాట నువ్వు మర్చిపోవ్ సభ మార్చుకుంటావు నువ్వు ఏమో తీసుకుంటావు నేను మార్చలేదు నేను నిబంధన చూస్తుంటా నన్ను విసర్జించను తోడుకున్నావు నువ్వు కోరుకున్నావు నేను వేసి నిన్ను విసర్జించలేదు మొదలుపెట్టడి విడిచేడు నిబంధన చేసుకున్నప్పుడు నిబంధన కూడా సాక్ష్యం పెట్టుకున్నట్టు చెప్పి లీబెట్ దర్శకాండము ముప్పై ఒకటి అధ్యాయంలో ముప్పై అధ్యాయంలో పద్దెనిమిది దర్శకాండం ముప్పై అధ్యాయం పద్దెనిమిది విషయంలో చదువుతాం నశించుకోవద్దురావు దాటిపోవడం దేశ అనేక నీవు నేను తెలియజెపితే మరణమును ఆశీర్వాదము శాపమును నేను సాక్షుత పెట్టుకున్నాను అంటే సాక్షుతాలు పెట్టేసా భూమి ఆకాంక్ష సాక్షుత పెట్టుకున్నాను ఉంది శాఖప లేదు లేకపోతే ఇది పరిస్థితి అందువల్ల వాస్తవం ఏం జరుగుతుంది అటువంటి గ్రంథం ఏం జరుగుతుంది గ్రంథంలో అనేక మంది ప్రాంతాలు పంపించాడు కానీ కొంత ఉండే విషయాలు అంటే నిబంధన చేసుకున్నప్పుడు చట్టబద్ధమైన వివాహం జరిగింది చట్టబద్ధమైన వివాహంలో రహస్యమైన పెళ్లి కాదు ఇది చట్టబద్ధమైన వివాహం జరిగింది ఇస్రాయేళలు దేవుడు పెండు కొడుకు పెండు కూతురు మ్యారేజ్ రిజిస్టార్ మోషే రిజిస్టార్ మోషే ఏదైనా రెండు పార్టీలు బర్డే మ్యారేజ్ హాల్మన్లో అక్కడ శ్రీనాయకుడి దగ్గర ఆల్మార్ మ్యారేజ్ హాల్మన్ లో అయిపోయింది సాల్మన్ జరిగిపోయిన తర్వాత సాక్షుమ్ ఇచ్చాడు ఆకాశవాణి భవన్ బట్ సాక్షన్ పెట్టించుకున్నాడు అఫీషియల్గా లీగల్ గా మ్యామిలీ సెటిల్ అయిపోయింది కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన హనీమన్ తీసుకెళ్తే జరిగిన సమాచారం అది జరిగిన మాటలు మీకు అన్నీ చెప్పేసాను సమాచారం చెప్పిన తర్వాతే తర్వాత ఏం జరిగిందంటే అమ్మాయి కాదు నేను అని ముహించే వాళ్ళెళ్తానండి నేను ధీమాతో మాట్లాడడం మొదలెట్టింది బతి మాట ఈయన మొదలెట్ చేశాను వద్దు వద్దు నీ దండం పెట్టుకు కలిసి ఉన్నాను నా దాన్ని నేను చూసుకుంటాను అంటాను అంటది నేను వేరే దాన్ని చూసుకోను జనంతో నేను సాహసించాను అన్ని జాతి జాతి వర్త నీతోనే సంబంధం అంటాడు ఈయన నేను అన్ని అన్నింటితోనే పోతా నీతోనే వండదు అంటాను కొనసాగ్ కొనసాగ్ అయిపోయిన తర్వాత చాలా రోజులకి సాక్షులు పిలిచే సాక్షులు పిలిచి ఐశో కథ ఒక అధ్యాయంలో సాక్షులు పిలిచాడు సాక్షులు ఎదుట తన ఆ తన గోడు చెప్పుకున్నాడు దాకా ఎవ మాట్లాడుతున్నాడు ఆకాశం ఆలో పెంచు ఏ భూమి కదా ఆకాశం పిలిచేందుకు సాక్షులు కదా మా వివాహానికి సాక్షులు లేరు ఆకాశం ఆలోచించు భూమిస్తాను చెవి ఎగ్గము నేను పిల్లల నుంచి పెద్ద గొప్ప అని చేసి వాళ్ళు అమ్మే తిరిగి బాగా చేశారు ఎద్దు తన కామంతరం గాడితో సొంత సొంతంగా దొరికి తెచ్చుకుంటుంది కనీసం ఎద్దుకైనా బుద్ధి ఉంటుంది గాడికైనా బుద్ధి ఉంటుంది కానీ నా ప్రజలకు ఇష్టమో తెలియలేదు లేదా వివేచు కనీసం ఆలోచన కూడా చేయాలి అదే పాపన్మా దోషభక్తున్న ప్రజలు దుష్ సంతానం చెవి చేయాలి ఏమైంది ఎద్దుకైనా బుద్ధి ఉంటుంది గాడికి కానీ బుద్ధది కనీసం ఆలోచించాలి గాడిని తిరిగి తిరిగి తిరిగి సాయంత్రం పెంచిన కూడా సొంతకాడుకుంటుంది ఎక్కడి దగ్గరకి వచ్చినా సొంతకాన్ని దొడ్కొచ్చి పడుకుంటుంది ఎద్దు కాబట్టి చూసినప్పుడు యజమాని చూసినప్పుడు బోట్లు ఎద్దు అయినా కూడా అది ఊరుకుంటుంది ఇదేంటి కనీసం తెలుగు లేదు మేము బెచ్చు కార్యక్రమాలు సాక్షులు పెంచినా ప్రయోజనం సాక్ష ప్రయోజనం జరిగిపోతే నేను ఎలాగో ఇద్దరి మధ్యలో ఘర్షణ జరుగుతూనే ఉంది ఘర్షణ జరుగుతూ కొనసాగుతున్న తర్వాత డైవర్స్ నోటీస్ ఇచ్చేసాను ఆయన కథగా నిజ్ గ్రంథం తిరిగిన గ్రంథంలో డైవోర్స్ నోటీస్ మూడు అధ్యాయ రండి ఆరు వచ్చిండి చదువుతాం నుండి డైవర్స్ నోటీసు దాని వల్ల ప్రస్తుతం జరిగిన కార్యక్రమం బ్రేక్